నేను ఒకసారి ఓ మహాత్ముని అడిగాను ఏమంటే శ్రీకృష్ణుని దేహమునకు ఆయన అవతార పురుషుడు కదా ఆయన కాలంలో అర్జునుడు మొదలైన మిగతావులు దుర్యోధనాథులు వీళ్ల దేహానికి తేడా ఏమైనా ఉందా అని అడిగాను నేను ఎందుకంటే చాలా జెన్యున్గా అడిగాను ఎందుకు అడిగానంటే వీళ్ళు ఏమంటారు అప్రాకృత దివ్యమంగళ విగ్రహుడు అని అంటే ఆయన దివ్య అంటే ప్రకాశించే మంగళ మంగళకరమైన విగ్రహుడు అంటే దేహము గలవాడు ఆల్ దట్ ఈస్ ట్రూ అప్రాకృత అంటే ప్రకృతికి సంబంధం లేని ప్రకృతి అంటే పంచభూతాలు అంటే శ్రీకృష్ణుని దేహము పంచభూతాత్మకం అగునా కాదా అని నేను అడిగితే ఆయన నాకు సమాధానం చెప్పలేదు అప్పుడు ఇంకో మహాత్ముడిని అడిగితే ఆయన చెప్పారు పంచభూతాత్మకమే అని చెప్పారు అని భాగవతంలో ఓ మాట చూపించారు మరి శ్రీకృష్ణుడు అంటే భాగవతం చూపిస్తారు కదా అక్కడ ఎలా వస్తుందంటే భాగవతంలోనో భారతంలోనో ఎక్కడో ఉంది శ్రీకృష్ణుడు యొక్క దేహం పడిపోయిన తర్వాత వాడు ఎవడో వ్యాధుడు ఎవడో కిరాతుడు బాణంతో కొడతాడు ఆ దేహం ఆయన ప్రాణం పోతుంది పోయిన తర్వాత వాడు వాడిదాన్ని వాడిపోతాడు ఇప్పుడు ఈయన దేహం ఎక్కడుందిలో ఈరోజులో ఒంటరిగా దేహత్యాగం చేశాడు ఆయన అప్పుడు ధర్మరాజు గారికి తెలుస్తుంది శ్రీకృష్ణుడికి లేడు అని అర్జునుడు చెప్తే ఎరా మరి కర్మాది చేశారా అంటే దేహం ఉంటేగా కర్మ చేయడానికి అంటే అప్పుడు ధర్మరాజు ఆయన ఇంకా రాజ్యంలో ఉంటాడు ఆ తర్వాత ఆయన రాజ్యానికి త్యాగం చేసి పరీక్షిత్తికి పట్టాభిషేకం చేసి వెళ్ళిపోతాడు అప్పుడు ధర్మరాజు సైనికుల్ని పంపించి ఎక్కడ లాస్ట్ ఎక్కడున్నాడో వాకప్ చేసి ఆయన దేహాన్ని ముందు వెతికి పట్టుకోండి అలాగే బలరాముడి దేహ చేస్తాడు బలరాముడి దేహాన్ని కూడా వెతికి పట్టుకోండి అని సైనికులను పంపిస్తాడు ఇంటెలిజెంట్ వర్గాలను పంపిస్తాడు పంపిస్తే వీళ్ళు వెతుకుతారు లాస్ట్ మనం ఎక్కడో చూసాం ఆయన ద్వారకను వదిలిపెట్టి ఒడ్డు మీదకి వచ్చాడు అక్కడ ఎక్కడికి వెళ్ళాడు అలా నడుచుకుంటూ వెళ్ళాడు అలాగే మొత్తానికి వెతికి కూపీలాగి దేహాన్ని పట్టుకుంటారు పట్టుకుంటే ధర్మరాజు గారు వాటికి దహన సంస్కారాలు చేయిస్తారు ఆ దేహాలకి ఇప్పుడు చెప్పండి పంచభూతాత్మకమా కాదా బ్రహ్మదేవుడి దేహము బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోండి శ్రీకృష్ణుడు అవతార పురుషుడు ఆయన దేహమే పంచభూతాత్మకము అంటే ఇంకా బ్రహ్మదేవుళ్ళు ఎక్కడేమిటండీ బ్రహ్మదేవుడి దేహము కూడా పాంచభౌతికము మనిషి యొక్క దేహము కూడా పాంచభౌతికము తర్వాత ఆత్మసత్యము దేహము సత్యమా మిథ్యయ మిథ్యా బ్రహ్మదేవుడి దేహము కూడా మిథ్యయే అదే శ్లోకం సవే అన్ని దేహములు కూడా స్వప్నవత్ స్వప్న దేహముల వంటివే మీకు స్వప్నం వచ్చింది స్వప్నంలో బ్రహ్మదేవుడి దేహం ఉంది ఇంకొక కుక్కో నక్కో దేహం ఉంది ఆ బ్రహ్మదేవుడి దేహం దేనితో తయారైంది పంచభూతాలతో తయారైంది ఉంటుంది కదండి పృథ్వీప్తేజ వాయు ఆకాశంలో ఈ కుక్క దేహం కూడా అవే పంచభూతాలతో తయారైంది ఏమైనా భేదం ఉందా రెండింటికీనా స్వప్నంలో లేదు అలాగే స్వప్నంలో ఎలా అయితే భేదం లేదో జాగ్రత్తలో కూడా బ్రహ్మదేవుని దేహానికి ఈ జీవుని యొక్క దేహానికి తేడా లేదు మరి బ్రహ్మదేవుడికి జీవుడికి తేడా ఏమిటి బ్రహ్మదేవుడు నేను దేహము అనుకోడు ఆయన ఆత్మజ్ఞాని హిరణ్య జ్ఞాని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నా తెలుసుకున్న జ్ఞాని వీడు నేను దేహము అనుకుంటాడు కాబట్టి జ్ఞానము అజ్ఞానము అనే అంశంలో భేదం తప్ప దేహ దేహం యొక్క కాంపోజిషన్లో భేదం ఏదీ లేదు దేహము యొక్క రియాలిటీలో కూడా భేదం ఏదీ లేదు రెండు మాటలు వచ్చేసే సంఘాత అంటే కాంపోజిషన్ స్వప్నవత్ అంటే రియాలిటీ బూత్ ఆర్ ఆఫ్ సేమ్ కాంపోజిషన్ బూత్ ఆర్ ఈక్వల్లీ అన్ రియల్లీ సంఘాత స్వప్నవత్ సర్వే తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేవి ఆత్మ మాయా విసర్జిత విసర్జిత అంటే విసృష్టా సృష్టింపబడినవి ఆత్మచైతన్యం యొక్క మాయచేతనే సృష్టింపబడినవి ఈ ఆత్మ మాయా అన్నది మాయైషాత్యేవస్యయా సంమోహిత స్వయం అని మీకు వైతస్థ్య ప్రకరణంలో చెప్పాం వైత్య ప్రకరణంలో ఓ ప్రశ్న వేశారు ఈ జగత్తు స్వప్నము వంటివి అదిగదా కదా అది యొక్క సారము జాగ్రత్త స్వప్నము వంటిది ఎవళ్ళ యొక్క స్వప్నము ఆత్మ యొక్క స్వప్నమే ఏమండీ అంటే ఆ స్వప్నం అంటే కల్పన ఆత్మ ఆ కల్పనకి మూలం ఎవరు ఆత్మయే అయితే స్వప్నము సత్యమని అనిపిస్తుంది స్వప్న కాలంలో తెలివచ్చాక అది మిథ్యం తెలుసుకుంటాడు కానీ స్వప్నకాలంలో మోహితుడవుతాడు ఏమని ఇదంతా సత్యమే అనే భ్రమ కలుగుతుంది ఆ భ్రమ ఎవరికి కలిగింది ఆత్మకే కలిగింది ఎయా సమ్మోహిత ఎందుకంటే స్వప్నము స్వప్నములో ఉండే కల్పన ఆత్మస్వరూపం నుంచి వచ్చిన కల్పనే ఆ భ్రమ ఆత్మకే కలిగింది ఇంకా అంతకంటే వేరే ఏమీ లేనేలేదు అని అక్కడ చూ అదే మాట ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఆత్మ మాయా విసర్జిత ఏమండ ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు సినిమా తెర మీద ఏవో దృశ్యాలున్నాయి ఆ దృశ్యాలు సత్యములా అసత్యములా అసత్యములు ఆ దృశ్యములు సినిమా తెర మీద ఉన్నాయా మీ మనస్సులో ఉన్నాయా మీ మనస్సులో ఉన్నాయి మీ మనస్సు యొక్క వికాసమే ఆ దృశ్యములు అన్నీ కూడా అంతే కదా ఇప్పుడు ఆ మీ మనస్సుని ఆ రకంగా వికసింపజేసింది ఎవరు మీరే మీరే వికసింపజేశారు మీ మనస్సు యొక్క వికాసములు కల్పితములు అసత్యములు అయిన దృశ్యాలు సత్యమని అనుకున్నది ఎవరు మీరే అది బాగుందని సంతోషించిందెవరు మీరే బాగులేదని దుఃఖించిందెవరు మీరే అన్నీ మీరే ఇంకా మళ్ళీ దీనికోసం ఇంకోహండి ఏమన్నా ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఎల్ హిజ్ యూ అదే రకంగా స్వప్నంలో ఆ స్వప్నం సత్యమని మీరే సో తనే తుమ్ముకుని తనే ఆ చిరంజీవా అనుకున్నట్టు కాబట్టి స్వప్లలో ఇదంతా సచ్యం అని మీరే అనుకున్నారు తెలివి వచ్చిన తర్వాత అరే ఇదేమీ లేదురా అని మీరే అనుకున్నారు ఈ సంసారం విషయంలో కూడా అదే అనుకోవాలి మీరు అలా అనుకుంటూ ఉంటాం బాల్యంలో ఉన్నప్పుడు బాల్యం శాశ్వతం అది పోయిన తర్వాత అరే ఆ పొరపాటు రా పోయింది ఒక ఆయన నేను ఆ వ్యక్తిని ప్రేమించానని భ్రమపడ్డానండి నా నిజానికి నేను ప్రేమించలేదు ఆసక్తి నిజానికి నాకు లేదు ఉందని భ్రమపడ్డాను అంటే నేను అడిగాను ఎంతకాలం భ్రమపడ్డా ఇరవై సంవత్సరాలు భ్రమపడ్డాను అంటే ఆ వ్యక్తి యొద్ ఆసక్తి ఉందని ఇరవై సంవత్సరాలు భ్రమపడ్డాడు ఇరవై సంవత్సరాల తర్వాత తెలిసి డైవర్సిఫిటేషన్ వేశాడు అంటే నాకు లేదండి ఆసక్తి నేను పొరపడ్డాను ఈ పొరపాటు నువ్వు ఎంతకాలం చేశాక తెలిసింది నీకు ఇరవై సంవత్సరాలు చేసిన తర్వాత అసలు ఎప్పుడూ ఆసక్తి నాకు లేదు లేదా పొరబడ్డానని తెలిసిందరికి కాబట్టి ఆత్మమాయ విసర్జిత ఆత్మమాయ చేతనే ఈ సకల దేహములు సృష్టింపబడ్డాయి ఆత్మమాయ చేతను మోహితమైనది కూడా ఆత్మే ఇంక ఇంకొకటి ఏమీ లేదు సినిమా అండి ఇంకేమీ లేదు సినిమాలో ఏముందని మీరే ఉన్నారు మీరున్నారు మీరు సినిమా చూస్తున్నారు ఆ సినిమాలో హీరో హీరోయిన్ సో మెనీ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ అంటే మీరు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అయింది సినిమా పూర్తయింది ఓకే ఏమైనా జరిగిందా అక్కడ ఏమైనా ఉందా అక్కడ అలా ఉందని అనుకున్నది ఎవరు అన్నీ మీరే అలా ఎందుకు అనుకున్నారు మీ మీ అజ్ఞానం చేద్దాం అనుకున్నారు అది మాయా ఆత్మ మాయా విసజ్జిత ఏమన్నా ఆత్మా ఈశ్వరుడు ఒకటే కదా మరి ఈశ్వరుడికి అజ్ఞానం ఉందా అంచేతనే ఈ గోలో లేకుండా ఉండడం కోసమే మాయా అన్నాం ఎందుకంటే ఈ మాయా అనే వర్డ్ అది అజ్ఞానంలాగా వినపడదు సంథింగ్ లాగా వినపడదు కానీ కొంచెం గట్టిగా దాన్ని కనుక మీరు విమర్శ చేస్తే హిరణ్య గర్భుడికి కూడా అజ్ఞానమే అక్కడ కూడా విద్యే శంకరులో ఏమి మొహమాట పడరు హిరణ్య కూడా అజ్ఞానమే ఆయన కూడా భయపడ్డాడని ఇదనేదని శృతే చెప్తోంది ప్రథమ జీవ ఎటు వచ్చి తొందరగా అజ్ఞానం నుంచి బయటపడ్డాడు మనం బయటపడ్డానికి ఆలస్యం అవుతోంది అంతే తేడా ఆత్మమాయా విశ్జిత ఇప్పుడు ఇది ఎలాగంటే ఈ సృష్టిలో ఏదో ఉందని మీరు అనుకుంటారు మీకంటే భిన్నంగా ఉందనుకుంటారు మీకంటే భిన్నంగా ఏమీ లేదు మీ యొక్క అజ్ఞానం చేతనే సర్వము కల్పించబడుతూ ఉన్నది దీనికే ఈ డాగ్ అండ్ గ్లాస్ ఛాంబర్ ఎగ్జాంపుల్ చెప్తారు చాలా మంచి ఎగ్జాంపుల్ ఉంది హృషికేశ్లో ఒక గ్లాస్ ఛాంబర్ ఉంది ఉంది ఒక ఛాంబర్ ఏదో ఆశ్రమంలో ఉంది మీరు వెళ్తే చూడచ్చు ఇప్పుడు ఆ గ్లాస్ ఛాంబర్లో నాలుగు వైపులా కూడా గ్లాసెస్ ఉంటాయి అంటే అద్దాలు ఉంటాయి మీరు వెళ్ళగానే ఎటు చూసినా మీ ముఖమే మీకు కనబడుతుంది మీరు నవ్వుకుని రూపాయ ఐదు రూపాయలు టికెట్ ఇచ్చి నవ్వుకునే సంతోషించి దక్క వస్తారు ఈ గ్లాస్ ఛాంబర్లోకి ఒక కుక్కని మీరు ప్రవేశపెడితే కుక్కకి టెరిటోరియల్ ఇన్స్టింక్ట్ ఎక్కువ అంటే ఇది నాది ఈ ఏరియా నాది ఆ ఏరియాలోకి మరో కుక్క రావడానికి వీళ్ళే రాకుండా అలా కాపాడుకుంటాయి టెరిటోరియల్ ఇన్స్టింగ్స్ చాలా ఎక్కువ రాత్రిపూట అవి ఊరికే అరుస్తాయి ఎందుకో తెలిసినా ఇంకో కుక్క వాటి ఏరియాలోకి వచ్చిందనమాట ఆ ఇష్యూ సెటిల్ చేసుకుంటున్నాయి పొగటిపూట జనులేమో అనేక ఇష్యూస్ మీద దెబ్బలాడుకుంటున్నట్టుగా వీళ్ళందరూ పడుకున్న తర్వాత వాటికి ఉన్న టెరిటోరియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సెటిల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వాటి నువ్వు నాది ఎందుకు వచ్చావంటే నీది ఎందుకు అయింది అలా మాట్లాడుకుంటున్నాయి దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీ అర్ధరాత్రిపూట అవి జీమది ఈ కుక్కని దాంట్లో ప్రవేశపెట్టిన వెంటనే దానికి ముందు ఇటు చూసుకుంటుంది చూసుకుంటే ఇది నా ఏరియా అప్పుడు చూస్తే ఇంకో కుక్క కనపడుతుంది ఆ కుక్క ఏరియా కమతల వైపు ఉంది బట్ చాలా దగ్గరగా ఉంది ఎప్పుడైనా ఎంక్రోచ్ చేయొచ్చు దానికి డౌట్ వస్తుంది ఈ కుక్క ఎంక్రోచ్ చేస్తాయేమో డౌట్ వస్తుంది డౌట్ వచ్చి అంటుంది గుర్ర ఉంటుంది అనేప్పుడు అంటే ఇట్ ఈస్ టెస్టింగ్ ది వాటర్స్ అనమాట ఏ డోంట్ డోంట్ ఎంక్రోచ్ ఐఎమ్ హియర్ బి కేర్ఫుల్ అని మొట్టమొట్ట ఒక గ్రౌలింగ్ సౌండ్ ఒకటి విధులు పెడుతుంది విధులు అవన్నీ కూడా తిరగబడతాయి అదే ధ్వని అవి చేస్తాయి దాంతో దీనికి కన్ఫర్మ్ అయిపోతుంది ఈ కుక్కలన్నీ కూడా చాలా బ్యాడ్ ఇంటెన్షన్ తోటి మనని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అని దానికి కన్ఫర్మ్ అయ్యి ఈసారి గట్టిగా మరుగుతుంది మురిగితే అవన్నీ తిరగబడి మురుగుతాయి దాంతో ఇంకా దీనికి ఒళ్ళు మండిపోయి మరింత గట్టిగా మురుగుతుంది అవి ఇంకా గట్టిగా మురుగుతాయి ఈక్వల్గా మురుగుతాయి దాంతో దానికి జీవన్మరణ సమస్య అయిపోతుంది ఇప్పుడు తన తన పొజిషన్ తను ఏమైనా సరే రక్షించుకోవాల్సిందే అని వెళ్ళి కరవ కరుస్తుంది ఇది కరిస్తే అవతల లేకుండా దీన్ని కరుస్తుంది ఈ విధంగా ఒక్క పదిహేను నిమిషాల లోపల ఆ కుక్క చచ్చిపోతుంది ఆ లోపల అరిచి అరిచి కరిచి కరిచి చచ్చిపోతుంది ఇట్ విల్ డై ఏ ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే మనిషి ఇంతకంటే భిన్నమేమీ కాదు అందుకోసమే చెప్పిన దృష్టం మనిషి కూడా వీళ్ళు నావాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు అని రాగద్వేషములను ఆరోపించుకుని మిత్రుడని వీడు ఎవడనుకున్నాడో వాడు ఆత్మయే శత్రువు కూడా ఆత్మయే కాబట్టి మిత్రశత్రుభావమే తప్పు కానీ వీడు మిత్రశత్రుభావాన్ని రాగద్వేషాలని ఆరోపించుకుని అదే వలలో చిక్కుకుని వీడు తన శక్తి యుక్తి అంతా ఈ రాగద్వేషాలకే ధారపోసి అంతిమంగా ఆ కారణంగా ముసలివాడై ప్రాణత్యాగం చేస్తాడు ప్రాణత్యాగం చేసే ముందు కూడా ఈయ నా ఆస్తి పైవాడికి పోతుందేమో అనే బెంగతో ప్రాణాన్ని విడిచిపెడతాడు ముందు అవసరమైన దానికంటే ఎక్కువ ఆస్తిని పోగేస్తాడు పోగేసి చచ్చిపోయే ముందు ఈ ఆస్తి కూడా దుర్వినియోగం అవుతుందేమోనే భయంతో ప్రాణాన్ని విడిచిపెడతాడు ఈ సమస్య గృహస్థులకే కాదు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టిన అధిపతులకు కూడా ఈ సమస్య తప్పదు నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఆశ్రమం ఎవళ్ళ చేతుల్లో వెళ్ళిపోతుందేమో మన శత్రువు వర్గం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందేమో అలా వెళ్ళిపోకుండా దీన్ని పరిరక్షించాలంటే మన వర్గం మనిషిని ఒకరిని సింహాసనం మీద గట్టిగా బలంగా కూర్చోబెట్టకపోతే ఈ మఠం కాస్త చేయజారిపోతుంది అనేటువంటి భయంలో మనిషి ఉంటాడు ఉండడంటే మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అంచేతనే మాయా అఘటిత పటీయసి మాయా భ్రమయతి పండితానపి ప్రకామం పండితులను కూడా పూర్ణంగా పూర్తిగా భ్రమింపజేస్తూ ఉంటుంది అఘటిత ఘటన పటీయసీ విధి హరిహర భేదమప్యఖండే బత బుధానపి ప్రకామం శంకరుడు బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు అనే భేదాన్ని అఖండమైన ఆత్మస్వరూపంలో కల్పించి పండితులు కూడా విష్ణుభక్తి వేరు శివభక్తి వేరు అనే భేదబుద్ధితోటే భక్తిని చేసుకునేట్లాగా చేస్తోంది మాయా ఇంతకంట ఈ మాయ కంట ఇంకా ఏం చేయలేదు మాయ యొక్క బలం ఎంతో చూశారా అని అంటారు కాబట్టి ఈ భేదములన్నీ కూడా ఆత్మమాయా విసర్జిత ఆధిక్యే సర్వసామ్యేవా నోపత్తిరి విద్యే ఒక దేహం కంటే ఇంకొక దేహము గొప్పది అని కానీ లేకపోతే ఇంకో రకంగా సమతైవ చూద్దాం భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తారు అందాము ఘటాదిస్థానీయాస్తుఘాత స్వప్నదృశ్య దేహాధివతు మాయా వికృతదేహాధివచ్చ ఆత్మ మాయా విసర్జిత ఇప్పుడు దేహాది సంఘాతములు దేహము మొదలైనటువంటి సంఘాతములు ఏవైతే ఉన్నాయో అవి మన దృష్టాంతంలో ఘటముతోటి చెప్పు పోలినవి ఘట మఠ ఘటాకాశము మఠాకాశము కరకాశము ఇత్యాది దృష్టాంతాలు చెప్పుకుంటున్నప్పుడు ఆకాశము ఆత్మకి పోలిక ఘట మఠ ఇవన్నీ కూడా దేహ సంఘాతము ఈ సంఘాతము ఆ సంఘాతము చిన్న దేహము పెద్ద దేహము ఇవన్నీ కూడా ఘటాది సంఘాతములు ఏవైతే ఉన్నాయో ఇవి దేహాది సంఘాతములు ఏవైతే ఉన్నాయో ఇవి ఘటస్థానీయములు ఆ దృష్టాంతంలో ఘటము స్థానంలో వీటిని మనం పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ దేహములు ఎటువంటివి అంటే స్వప్నదృశ్య దేహాదివత్ స్వప్నంలో మీకు అనేక దేహాలు కనపడతాయి ఆ స్వప్నంలో కనపడే దేహముల వంటివి తప్ప అంతకంటే వేరే ఏమీ కాదు ఇప్పుడు ఈ మిథ్య అనే పదాన్ని ఇక్కడ ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు ఇప్పుడు స్వప్నంలో మీకు దేహం కనపడుతుంది సినిమాలో ఒక దేహం కనపడుతుంది ఏదో హీరో హీరోయిన్ ఇలా కనపడతాయి దేహాలు కనపడతాయి బాగా అలంకారాలు చేసుకున్నట్టు ఎరగా బురగా అందంగా బాగున్నట్టు అవన్నీ కూడా కనపడతాయి అలాగే కనపడుతుంది అసలు మీకు సినిమా తెర మీద అలా కనపడుతుంది ఇప్పుడు సినిమా తెర మీద మీరు చూసే దేహము ఒక వ్యక్తి లేకపోతే స్వప్నంలో మీరు చూసే వ్యక్తి మీరు ఎక్కడ చూస్తున్నారో అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడా లేడు అంటే ఏమిటనమాట ఏ అధికరణమునందు అంటే ఎక్కడో ఒక చోట చూస్తున్నారు కదా ఆ తెర మీద చూస్తున్నారు స్వప్నం చూస్తున్న సందర్భంలో ఆ చైతన్యంలో చూస్తున్నారు ఆ ఎరుకలో చూస్తున్నారు అంచేతనే అన్నీ తెలుస్తూ ఉన్నాయి ఆ ఎరుకలో చూస్తున్నారు అని స్వప్నానికి చెప్తాం సినిమా దృష్టాంతం అయితే తెర మీద చూస్తున్నారు మొత్తానికి ఏ తెర మీద మీరు వ్యక్తిని చూస్తున్నారో మనిషిని చూస్తున్నారో ఆ తెర మీద ఆ మనిషి ఉన్నాడా లేడు అంటే దాన్ని బట్టి ఏమిటనమాట ఎక్కడైతే మనిషి లేడో అక్కడ మనిషిని చూస్తున్నారు కదా మనిషి యొక్క అభావము యొక్క అధికరణమునందు మనిషిని చూస్తున్నారు అంతే కదా మనిషి లేడు అంటే ఎక్కడ లేడు తెర మీద లేడు కాబట్టి తెర ఏమిటైంది మనిషి యొక్క అభావానికి అధికరణమైంది అధికరణము ఆధారం ఆశ్రయం ఇప్పుడు మనిషి లేడు అంటే ఎక్కడ ఇండియాలో లేడా అమెరికాలో లేడా అలాగదుగా తెర మీద లేడు కాబట్టి ఆ లేకపోవడానికి అధిష్టానం ఏమిటి తెర కాబట్టి స్వ అభావ అధికరణే తన యొక్క అధికరణమైన దాని తనను దర్శించుట వ్యక్తి ఎక్కడ లేడో అక్కడ వ్యక్తిని దర్శించుట కాబట్టి మిథ్యకి మీకు డెఫినేషన్ వచ్చేసింది స్వ అభావ అధికరణే భాసమానత్వం మిథ్యాత్వం తను ఎక్కడ లేదో అక్కడ అది కనపడుట స్వ అంటే ఫలాన సర్పం స్వ అంటే సర్పం సర్పము యొక్క అభావము సర్పము లేకుండుట సర్పాభావానికి అధికరణం రజ్జువు ఆ రజ్జువునందు భాసమానత్వం సర్పం కనపడ్డం తెలిసిందండి అలాగే స్వప్నంలో దేహం లేదు దేహం లేని స్వప్నంలో దేహం కనపడుతుంది దేహం లేని తెర మీద దేహం కనపడుతుంది జాగ్రత్త కూడా స్వప్నం వంటిది అని మనం చూసుకున్నాం కదా కాబట్టి ఈ దేహము అనేది స్వప్న దృశ్య దేహాధిపత్ స్వప్నంలో కనపడే దేహము వంటిది ఇప్పుడు మిథ్యని ఎప్పుడు తెలుస్తుంది కనబడుతూ ఉంటే మిథ్యాన్ని ఎప్పుడు తెలుస్తుంది మిథ్యాన్ని మీరు ఎప్పుడు నిర్ధారిస్తారు కనబడే సమయంలో మిథ్యాన్ని నిర్ధారించలేరు అది తర్వాత జ్ఞానం కలిగిన తర్వాత అజ్ఞానావస్థలో కనబడుతుంది జ్ఞానం కలిగిన తర్వాత అరే హుళక్కయా ఇది ఏమీ లేదు అక్కడా అని మనకి తెలిసిపోతుంది జ్ఞానం కలిగిన తర్వాత తెలిసిపోతుంది ఇప్పుడు ఈ సినిమాల్లోనూ ఎర్రటి రక్తాలు అవి కారిపోతూ ఉంటాయి తెరమేది ఏమీ ఉండదు కానీ వీడిక్కడ ఎక్సైట్ అయిపోతాయి ఇది మిథ్య యొక్క లక్షణం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏమంటే స్వప్న దృశ్య దేహము మిథ్య మాయావికృత దేహాది వచ్చ అది నేను స్వప్న మాయావికృత దేహం అంటే సినిమా అంటున్నా ఆయనకి సినిమా లేదు కదా శంకరని యొక్క సమయంలో కాబట్టి మాయావి ఏం చేశాడంటే ఓ దేహాన్ని చూపించాడు చూపించి దాన్ని మొక్కలు మొక్కల కింద ఇప్పుడు మాయావి చూపించిన దేహము మనం చూసాం వాడు నిర్మించిన దేహాన్ని అది ఉంది లేదు ఇప్పుడు జాగ్రత్త దేహము కదా మనం మాట్లాడుతుంట స్వప్నదేహం లేదు వాస్తవం మిథ్య మాయావికృత దేహం మిథ్య ఈ జాగ్రత్త దేహం కూడా మిథ్యనా మరి అదే కదా మరి పాయింట్ వెరీ పాయింట్ ఇప్పుడు జాగ్రత్త దేహము సత్యము అయితే నేను పాఠం చెప్పడం ఎందుకు మీరు తెలుసుకోవడం మీరు చదవడం ఎందుకు వెళ్ళి ఏదైనా సినిమా ఏదో చూస్తా భోజనం చేసి విశ్రాంతిగా కూర్చుంటే పోయి ఈ కష్టాలను ఎందుకు వెళ్ళలేదు కదా జాగ్రత్త దేహమే సత్యం అయితే మీరు నేను కూర్చుని ఈ ప్రయత్నమే వ్యర్థం జాగ్రత్తదేహం సత్యం కాదు అంటే ఆ రేత సరే జాగ్రత్త దేహమే సత్యం కదా కాదు అది ఎలాగండి అందుకోసం ఇంత ఎఫర్ట్ అవసరమైంది దీన్ని ఎలాగ దీన్ని జాగ్రత్తగా తెలుసుకోదగ్గ విషయం ఎందుకంటే ఇది ఒక ఫిలాసఫీ ఒక థియరిటికల్ ఫిలాసాఫికల్ డిస్కషన్ అని మీరు అనుకోద్దు దాన్ని అలా చూస్తే నేను అసలు అలా నాకు ఇంట్రెస్ట్ ఉండనే ఉండను ఎందుకంటే జీవితంలో మొన్న ప్రాక్టికల్గా జీవితాన్ని ప్రభావితం చెయ్యని శాస్త్రాలు అవన్నీ వేస్ట్ ఎందుకవి వాటి వల్ల ఉపయోగపడేవి నేను తక్కువను చదవలేదు ఎందుకంటే ఈ తుకు నాకు దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదని నేను చదవలేదు పూర్వమీమాంస కొంత చదివి తర్వాత మానేశాను ఎందుకంటే ఇప్పుడు ఈ యజ్ఞాలు యాగాలు మనం ఏం చేసి తినేదు పెట్టి తినేది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు వాజపేయమోనో పుస్తకం ఉంటుంది అది వాజపేయం చెయ్యని వ్యక్తి రాశాడు అది పని చేసిన ఆయన రాయలేదు అది పైన చేసిన ఆయన పొపం బాగానే ఉన్నాడు నేను ఎరుగుతున్నాను ఆయన భగవతులు ఆంజనేయ శాస్త్రి గారిని ఆయన వాజపేయ యాగం చేశారు నేను ఆయన కలిసినప్పుడు అబ్బా మీరు చాలా గొప్ప కర్మనిష్ఠులు అండి వాజపేయ యాగం చేశారే అబ్బా మహానందం అనిపించింది నాకు నాకు కర్మ ఆయన మంచి శ్రద్ధగా చేశారు అయితే ఆ టైంలో వాజపేయ యాగం చెయ్యని ఆయన రాశారు ఆ పుస్తకాన్ని నాకు ఒక కాపీ ఇచ్చారు నన్ను ఎవరిలో అడిగితే వాళ్ళకి ఇచ్చారు ఎందుకని ఇప్పుడు ఈ వాజ్పేయి యాగం ఎలా చేయాలో మొత్తం క్రమం అంతా రాసిపెట్టారు ఆయన దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే ఉండొచ్చు మనకేం ఉపయోగం అదంతా ఇప్పుడు చదివి నేను కంఠస్థం చేసి పెట్టుకున్నాను అనుకోండి ఏమిటి ఉపయోగం దానివల్ల వాజపేయి యాగంలో మొదటి పదిహేడు రోజుల యజ్ఞం అది పదిహేడు పన్నెండు రోజుల యజ్ఞం యా మొదటి రోజు ఇలా ఉంటుంది రెండో రోజు ఆ కర్మ ఉంటుంది మూడో రోజు ఈ కర్మ ఉంటుంది ఇవన్నీ కూడా నేను తెలిసి చదువుకుని ఏం చేస్తాను నేను ఎక్కడైనా భాగవతంలోన ఎక్కడైనా వస్తే ఆ మాత్రం రిఫరెన్స్కి సరిపడ్డ సమాచారం నా దగ్గర ఉంది దాంతో నేను సరిపెట్టినా ఇవన్నీ పోగేసి నేను ఏం చేయను నేను అని పాయింట్ ఏమిటంటే నేనేం చదివాను చదవలేదు దట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ మన జీవితానికి డైరెక్ట్గా కనెక్షన్ లేని చదువు వ్యర్థం అలాంటి చదువుని మనం వదిలిపెట్టేయాలి లేకపోతే ఏమిటవుతుందంటే అది మన యొక్క యుక్తిని శక్తిని అది మింగేస్తుంది దాంతో లైఫ్ అంతా కూడా రాంగ్ డైరెక్షన్లో పోతుంది కానీ వెంటనే గివప్ వెంటనే గివప్ లేకపోతే మీకు ఇప్పుడు మీరు ఇలా ఈ దారిలో వెళ్ళాలనుకోండి ఇటుపక్కగా ఇటుపక్కగా ఇటుపక్క అలా ఇవ్వవో చెలవలు పలవలు ఇటు అలా తిరుగుతుంటే మీరు ప్రోగ్రెస్ ఉండదు ఎక్కడికి అక్కడికే ఉంటారు అలా ఉండకూడదు గివప్ దక్ష కాబట్టి స్వప్న దేహము వంటిది ఈ దేహము అంటే చాలా చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది దానికి మన జీవితంలో చాలా ప్రధానమైన ప్రభావం ఉంటుంది అది తెలుసుకోవటం అవసరం అది తెలుసుకుంటే మనకు మిగిలిన ఈ శేషజీవితము తేలిగ్గా గడుస్తుంది తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మనం కృతార్థం కాగలుగుతాం అది తెలుసుకోకపోతే ఇంక మిగిలిన శేషజీవితం ఎంతో లేదు ఆ ఉన్నది ఎవరికైనా ఎంతో లేదు ఎవడికైనా ఎంతో లేదు అప్పుడు పుట్టిన వాడికి కూడా ఎంతో లేదు ఎంత ఉంది అప్పుడు పుట్టినవాడికి ఎంత ఉంది డెబ్భై ఉంది ఎనభై ఉంది తొంభై ఉంది తొంభై ఏళ్ళు పెద్ద పెద్ద ఎక్కువ కానే కాదు కాబట్టి ఎవరికి ఎంతో లేదు అనే మాట అందరికీ సమానమే దీంట్లో చిన్న పెద్ద తేడా లేదు కాబట్టి ఉన్న సమయాన్ని పూర్తిగా థియరిటికల్ డిస్కషన్స్లో వేస్ట్ చేయడం కాదు వీ హ్యావ్ టు నో నేను దేహము కాదు అని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడానికి దేహము మిథ్యా అనేటువంటి సమాచారము చాలా ఉపయోగపడుతుంది దేహము సత్యం కాదు మీకు మీరు ఆలోచించండి దేహము ఎప్పుడు దీన్ని భగవాన్ రమణ మహర్షి చెప్పేవారు మట్టి ఉంటే కొండ ఉంది మట్టి లేదనుకోండి కుండ ఉందా లేదు దీన్ని బట్టి మీరు ఏం నిర్ధారిస్తారు కుండకి ఆశ్రయము మట్టి అని నిర్ధారిస్తారు అన్వయము నిషేధమును మట్టి ఉంటే కుండ ఉంది అన్వయము మట్టి లేకుంటే కుండలేదు నిషేధము కాబట్టి కుండకు మట్టి ఆశ్రయము ఆధారము కారణము అని నిర్ణయిస్తారు ఇప్పుడు మీరు చెప్పండి మనస్సులో దేహభావన ఉన్నప్పుడు దేహము ఉన్నది మనస్సులో దేహభావన లేనప్పుడు అది స్వప్న అది నిద్ర కావచ్చు నిద్రలో మనస్సు లేదు మనస్సులో దేహభావన లేదు కాబట్టి నిద్రలో దేహముందా లేదు నిద్రలో దేహం ఎక్కడుంది లేదు కలగంటున్నారు కలగంటున్నప్పుడు మనస్సులో మరో దేహ భావన ఉంది అప్పుడు ఈ దేహం ఉందా లేదు జాగ్రత్త రండి నిద్రావస్థ అయింది స్వప్నమైంది జాగ్రత్తలోకి రండి జాగ్రత్తలో ధ్యానం చేస్తున్నారు అప్పుడు మా దేహభావన లేదు అప్పుడు దేహం ఉందా లేదు ఏ పోనీ లోక వ్యవహారంలోనే ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు వంద రూపాయల కట్టలు లెక్క పెడుతున్నారు దేహం ఉందా అప్పుడు దేహం లేదు నిజంగా దేహం లేదు వంద రూపాయల కట్ట పట్టుకున్నాడు ఎవడో వచ్చి వీడి మీద అటాక్ చేసినా కూడా ఆ కట్టను విదిరిపెట్టలేదు అంటే అర్థం ఏడు ఏమున్నట్టడా దేహం ఉన్నట్ట కట్ట ఉన్నట్ట కట్టే ఉంది నిజంగా ఇంకొకడు వాడు కత్తి చూపించగానే ఆ కట్టవాడి మొహాన్ని వేసి పారిపోయాడు ఏమున్నట్టు అక్కడ దేహమే ఉన్నట్టు లెక్క మొన్న నేను వీడియో చూశాను ఆ వీడియోలో వీడు కత్తి చూపించి అమ్మగారు నిలబడ్డారు కౌంటర్ వెనకాల ఒక అమ్మగారు ఆ వ్యాపారంలో నిలబడి చేస్తున్నారు కత్తి చూపించి డబ్బులు ఇవ్వమని కాస్ట్ కౌంటర్లో ఉన్న డబ్బులు ఇవ్వమని కత్తి చూపించాడు కత్తి చూపిస్తే ఆవిడ ఏం చేసిందంటే క్యాష్ కౌంటర్ని ఎలా తీస్తున్నట్టుగా తీసి అది పెట్టి వాడిని ముఖాన్ని మొత్తింది పట్టుకున్నాడు దాంట్లో వాడు కత్తిపెట్టి పొడవడం కూడా జరిగింది అల్టిమేట్గా పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఈవి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆవిడ్ని అడిగారు ఏమా మీకు కత్తి చూపిస్తే భయం వేయలేదారు భయం వేయలేదండి వాడిని ఏమైనా సరే ఈ క్యాష్ వాడికి ఇవ్వడానికి వీల్లేదని నిశ్చయించుకున్నాను అని చెప్పింది ఆవిడ దేహం కాబట్టి మీ మనస్సులో దేహాభిమానం ఎంత గట్టిగా ఉంటే ఆ మేరకు మాత్రమే దేహం ఉంటుంది ఆ అభిమానం చేత ఆ దేహము మనల్ని వేధిస్తుంది దేహాభిమానం తగ్గిపో దేహం కూడా తగ్గిపోతుంది దేహానికి ఇబ్బందులు కూడా అంతంత మాత్రంగా ఉంటాయి దేహాభిమానం అసలే లేదనుకోండి మీకు దేహము వల్ల వచ్చేటువంటి దుఃఖము సుతరాము ఉండదు కాబట్టి దేహాభిమానము దేహము యొక్క వాస్తవికత ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అసలు వేదాంతం అంతా అక్కడే ఉంది కనుక ఈ దేహములు స్వప్న దృశ్య దేహాధిపతు మాయావికృత దేహావివచ్చ అంటే వాస్తవములు కావు కల్పితములు ఎవరి చేత కల్పించబడ్డాయి ఆత్మమాయా విసర్జిత ఆత్మ యొక్క మాయ చేతనే సృష్టింప విసర్జిత అంటే సృష్టింపబడినవే అని అర్థం అందాము ఆత్మనహ మాయా అవిద్య ఆత్మ యొక్క అవిద్యయే ఇప్పుడు ద్వైతులు అడిగారు ఆత్మ అంటే పరబ్రహ్మేనా అవును అయితే అవిద్య ఎవరికి ఆత్మగా ఆత్మ అని అడిగారు అంటే ఈ పొర వేదాంతలు చూడు నీ తెలివితేటలు నా దగ్గర చూపించక నీ అభిప్రాయం ఏమిటి ఆత్మకే అవిద్య అని నేను చెప్తే అదిగో దేవుడికి అవిద్య అంటున్నాడు అదే కదా నువ్వు అనేది చూడవా ఎలా అయితే సూర్యుని చేత ప్రకాశింపచేయబడే మేఘము సూర్యుణ్ణి కప్పివేస్తుందో ఇప్పుడు మేఘం ఉందని మీకు ఎలా తెలిసింది మీరు బ్యాటరీ లైట్ వేస్తే తెలిసిందా సూర్యకాంతి వల్ల తెలిసిందా సూర్యకాంతి వల్ల తెలిసిందా సూర్యకాంతి చేతనం మేఘము సృష్టింపబడింది ఇన్ ది ఫస్ట్ ప్లేస్ దెన్ సూర్యకాంతి చేతనం మేఘము ప్రకాశింపజేయబడింది మేఘము యొక్క ఉనికి మేఘము యొక్క ప్రకాశము రెండూ సూర్యకాంతి వల్లే వచ్చాయి అటువంటి మేఘము సూర్యుడిని కప్పివేయటంలో ఆశ్చర్యమేమైనా ఉందా కప్పివేస్తున్నట్టుగా మనకు అనుభవం ఉందా లేదా అలాగే ఆత్మకు ఆశ్రయమై ఆత్మ చేత ప్రకాశింపచేయబడే అజ్ఞానము ఆత్మను కప్పివేయటం ఆశ్చర్యమైన లేదు కాబట్టి నీ ప్రశ్నకి సమాధానం అజ్ఞానము ఎవరికి ఆత్మకే అజ్ఞానము దేవుడికే అజ్ఞానము దేవుడే జీవుడుగా ఉన్నాడు అజ్ఞానం లేందే కానీ జీవుడు అవడు కదా అంటే అజ్ఞానం పెట్టు దేవుడు ప్లస్ అజ్ఞానము ఈజ్ జీవుడు ఇప్పుడు అజ్ఞానం ఎవరికి దేవుడికే మళ్ళీ మొహమాటం ఏమి అజ్ఞానం లేకపోతే అంటే దేవుడి యొక్క అజ్ఞా దేవుడి యొక్క స్వప్నం జగత్తు నీ స్వప్నము నీ స్వప్నము అది జ్ఞానం వచ్చిందా అజ్ఞానం వచ్చిందా అజ్ఞానం వల్ల వచ్చిందా అంతే ఓభి ఐసా హిహే ఏం సమస్య కాదు అంతే వాస్తవంగా అజ్ఞానం అనేది కూడా ఏమీ లేదు అజ్ఞానం ఉందేని ఉందేని అనుకుంటే ఉందే అజ్ఞానం లేదనుకుంటే ఏమీ లేదు ఇప్పుడు మీరు సినిమా హాల్లోకి వెళ్తారు సినిమా నడుస్తుంది సినిమా హాల్లోకి వెళ్తారు చీకటి చీకటి చీకటి అనుకుంటూ వెళ్తారు చీకటే ఉంటుంది మీరు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి కంగారు ముందుకు వెళ్ళిపోతే ఎక్కడో కింద అలా కాకుండా అక్కడే నిలబడి ఓ రెండు నిమిషాలు ఉండి తేరిపారు చూస్తే ఇప్పుడు ఏముంటుంది చీకటి ఉంటుందా వెళ్తూ ఉంటుందా వెళ్తూ ఉంటుంది చక్కగా అందరూ కనపడుతూ ఉంటారు అలా వేలమోహాలేసి తెరకేసి చూస్తే కనపడుతూ ఉంటారు నిజంగా వెళ్తూనే ఉంటుంది ఎందుకంటే అంత వెళ్తుండీ అదంతా వెళ్తుర్లోనే కనబడతాయి చీకట్లో కనబడతాయి తర్వాత మీ సీటు ఖాళీగా నెంబర్ ట్వెల్వ్ సీటు ఏదో సీటు ఉంటుంది కదా అదొక్కటే ఆ మొత్తం అక్కడ చిన్న హోల్ కింద కనపడుతూ ఉంటుంది అప్పుడు ఏమన్నా కొంచెం కాలు పక్కకు పెట్టు నేను అలా వెళ్తానంటే వాళ్ళు దారిస్తారు వెళ్ళి కూర్చోవచ్చు మీరు కంగారు కంగారుగా వెళితే వెళ్ళి మెట్టు కింద దారి పడతారు అలాగే అజ్ఞానము ఉంది ఉంది నేను అజ్ఞానం అజ్ఞానం అనుకుంటే అజ్ఞానమే అవుతారు చెప్పే కదా ఆత్మకల్ప వృక్షము వంటిదేనే అజ్ఞానము ఏమిటి మొన్న ఇది కూడా చెప్పా రాగము ద్వేషము ఆసక్తి ఆసక్తి ఉందా లోపలుందా బయట ఉందా ఎక్కడుంది ఆసక్తి అని మీరు ప్రశ్నించండి ప్రశ్న వేయటం చేతన వాళ్ళండి దాన్ని ఆత్మవిచారము అన్నారు ఆత్మ అంటే ఏమిటో నీకు నేను ఇలా అద్దంలో ముఖం చూపించినట్టుగా చూపిస్తాను వచ్చి చూసేసి వెళ్ళిపోవని కాదు మీరు ఆత్మని విచారం చేసి తెలుసుకోవాలి ప్రశ్న వేసి తెలుసుకోవాలి నేను బంధు బద్ధుడనే ఉన్నాను ఏమిటి నీ బంధం ఏమిటో చెప్పు నాకు నాకు ధనమునందు లోభము కలదు ఏం చేస్తావు ధనం నువ్వు ఆ లోభాన్ని కొంచెం విమర్శించే నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అది సరిపడుతుందా సరిపడదా దాని మీద ఎందుకు లోభం ఉండాలి అసలు లోభం అంటే ఏమిటి డబ్బు మనం తెచ్చామా పట్టుకెళ్తామా విమర్శించేయండి కొంతసేపు ఏమైందా లోభము పోయిందోతం ఆత్మ యొక్క మాయా అవిద్య తయా ప్రత్యుపస్థాపిత అజ్ఞానము చేతను ప్రత్యుపస్థాపిత అంటే తెలుగు అనువాదం ఏమిటో తెలుసు అండి ఎదురుగా నిలబెట్టబడినవి మీరు కళ చూస్తున్నప్పుడు కళలో మీ ఎదురుగా నిలబడి ఉంటారు వీళ్ళందరూ కూడా స్వప్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే సినిమా చూస్తున్నప్పుడు మీరు చూసి వాళ్ళందరూ మీ ఎదురుగా నిలబడి ఉంటారు ఏమండే ఇప్పుడు సినిమా చూస్తున్నారు ఎవరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంది ఏమంటే ఈ హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా మీరు చూస్తున్నారా లేక హీరోయిన్ డ్యాన్సే చేసేస్తా ఏ ఏమిటి అక్కడ జరుగుతున్నది మీరు చూస్తున్నారు అంతే కదా అంటే నేనే కాదు నా పక్కవాడు కూడా చూస్తున్నాను ఇదో ఆర్గ్యుమెంటు ద్వైతులకు ఉన్న ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేనే కాదు నా పక్కవాడు ఏ పొని నువ్వు నీ పక్కవాడు కలిపి ఒకే భ్రమ పడకూడదా ఏమి నీ పక్కవాడు జ్ఞానాన్ని ఎందుకు అనుకుంటావు వాడు అదే వాడుతున్నాడు హోనండి పక్కవాడు అదే ఆర్గుపెట్టిది ఇప్పుడు వెస్టర్న్ హెమీస్ఫియర్లో గలీలియోకి ముందేమనుకున్నారంటే భూమి బల్లపొరుపుగా నుండు మో అనుకున్నారు మొత్తం వాళ్ళందరూ అలాగే అనుకున్నారు గలీలియో ఎక్కడి వాడు స్పెయిన్నో ఎక్కడ వాడు స్పెయిన్ ఏదో దేశం నుంచి వచ్చాడు ఇటలీ ఇటలీ నుంచి వచ్చాడు ఇటలీకి అవతలే ఉంది అసలు ప్రపంచం అంతా అటువైపు ఉంది వాళ్ళందరూ అలాగే అనుకున్నారు ఒక ఇండియాలో గుండ్రంగా ఉందనుకుని వారు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ వల్లపొరపనే అనుకున్నారు ఇప్పుడు వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అవుతారా అదేమీ కాబట్టి పక్కనున్న వాడు ఆర్గ్యుమెంట్ వేస్ట్ది కాబట్టి మీరు చూస్తున్నటువంటి డ్యాన్స్ అన్నది అది మీ చేత కల్పితమైనది మీరు చూసుకుంటున్నారా లేకపోతే అక్కడ నిజంగా ఉన్నది మీరు చూస్తున్నారా ఈ పాయింట్ మీరు సెటిల్ చేసుకుంటే అసలు అంతా సెటిల్ అయిపోయిందంతే అక్కడ ఏమీ ఉండదు సినిమా తెర మీద ఈ క్యారెక్టర్స్ వీళ్ళు వాళ్ళు ఏమి ఉండరు మీరు చూడడానికి అలవాటు పడతారు అంతే అలాగా మీరు అలాగంటే కల్పనకు అలవాటు పడతారు ఆ మనస్సు ఇంద్రియములు కలిసి ఆ సెన్సేషన్స్ ఆ కాంతి సెన్సేషన్స్ని ఆ విధంగా ఇంటర్ప్రెట్ చేయటానికి అలవాటు పడి ఉంటారు అందుకోసం అలా చూస్తారు అంతేగాని అవన్నీ అక్కడే ఉన్నాయని కాదు కాబట్టి అజ్ఞానము చేత ప్రత్యుపస్థాపితము ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఈ మనిషిని చూసిన వెంటనే వీడు శత్రువు అని మీరు అన్నారు మీ ముందు ఇప్పుడు ఎవరు నిలబడ్డాడు శత్రువును నిలబడ్డాడు ఈ శత్రువుని ఎవళ్ళు నిలబెట్టారు దేవుని నిలబెట్టాడా సమాజం నిలబెట్టిందా మీరు నిలబెట్టుకున్నారా మీరే నిలబెట్టుకున్నారు మీరు శత్రువుని ఎందుకు నిలబెట్టుకున్నారు అజ్ఞ మిత్రున్నే నిలబెట్టుకుంటే పోలేదా అజ్ఞానం చేత నిలబెట్టుకున్నారు మీరు అజ్ఞానం చేత నిలబెట్టిన శత్రువుని మీరు జ్ఞానం చేత తీసి పారయొచ్చు యూ కన్ డూ దాట్ కాబట్టి అవిద్యయా ప్రత్యుపస్థాపిత అంటే అర్థమేంటి నా పరమార్థత సంతి ఇంటే వాస్తవంగా లేవు అని అర్థం వాస్తవంగా దేహాదులు ఏమీ లేవు ఇది మాయ అన్నారు అందు గురించే ఈ మాయ ఎలా ఉంటుందంటే ఆత్మచైతన్యం ఒక్కటే ఉంటుంది ఆ ఆత్మచైతన్యం ఒక్కటే ఉండి ముందు ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది మాయా ఏమిటంటే ఆత్మచైతన్యం కంటే భిన్నంగా దేహము అనేది ఒకటి సృష్టింపబడుతుంది ఫస్ట్ స్టెప్ ఆఫ్ మాయా సెకండ్ స్టెప్ ఆఫ్ మాయా ఈ ఆత్మ చైతన్యం ఆ దేహంలో ప్రతిఫలిస్తుంది థర్డ్ స్టెప్ ఆఫ్ మాయా ఆత్మచైతన్యం ఆ దేహమే తాను అని భ్రమపడుతుంది ఇన్ ఆ పరమాత్మ జీవుడయ్యాడు ఏమంటే దీన్ని రివర్స్ చేయండి దేహమే నేను అనే భ్రమను తొలగించండి దేహాన్ని సాక్షిరూపంగా దర్శించండి అప్పుడు సాక్షి చైతన్యంగా మీరు నిలిచి ఉన్నప్పుడు ఈ దేహం అనేది మిథ్యరా బాబు అని మీకు తెలిసిపోతుంది ప్రాసెస్ రివర్స్ అవుతుంది అది సరే ఆధిక్యం అధిక భావ తియ్య దేహాద్యపేక్షయా దేవాది కార్యకరణ సంఘాతనామంటే దేహములు అన్నీ ఒక్కటే అవుతాయా కొంచెం గొప్ప తక్కువ తేడాలు ఉండవా అని ఒక ప్రశ్నని ఇక్కడ చర్చిస్తున్నారు ఆధిక్యే అంటే గొప్పతనము ఉండగా ఏమిటి గొప్పతనము అంటే ఆధిక్యం అనగానేమి అధిక భావ అధిక అంటే అధికుడు గొప్పవాడి యొక్క భావానికి ఆధిక్యము గొప్పదనము అని అర్థం ఉత్కృష్టత ఏమిటా ఉత్కృష్టత అంటే చూడండి దేవతలు ఉన్నారు దేవతల యొక్క దేహము దేహము అంటే ఇక్కడ మీరు కేవలము మధ్య మాంసమే కాకుండా ఇంద్రియములు మనస్సు కూడా కలిపి తీసుకోండి కార్యకరణ సంఘాతన ఇప్పుడు శవం గురించి మనం మాట్లాడటం లేదు దేహము ఆ దేహంలో ఇంద్రియాలు అంటే చెవి ముక్కు ఇలాంటి ఇంద్రియాలు మనస్సు మొత్తం అంతా కట్టగట్టి దాని గురించి మాట్లాడుకుంటాం దాని దేహము అంటాం జీవించున్న దేహం అంటే అదే కదా ఇప్పుడు దేవతలు ఉన్నారు వాళ్ళ కార్యకరణ సంఘాతము సంఘాతము అసెంబ్లీ కార్యం అంటే ఫిజికల్ బాడీ కరణ అంటే ఇంద్రియములు ఇంద్రియముల్లో మనస్సు కూడా వేసుకోండి జ్ఞానేంద్రియములు లేదు కర్మేంద్రియము లేదు మనస్సు అంతా కలిపి దానికి కార్యకరణ సంఘాతము దేవత దేవత అగ్ని దేవత వరుణ దేవత వాళ్ళ కార్యకరణ సంఘాతము ఒకటి కలబ్బం తిరియక్ దేహము పశువులు అడ్డంగా నడిచివి పశువులు తిరియక్ సో ఈ పశువుల దేహము లోక దృష్టి ఎలా ఉంటుంది ఈ దేవతల కార్యకరణ సంఘాతము ఈ పశువుల కార్యకరణ సంఘాతము కంటే గొప్పది అని కదా అంటే అలా గొప్పది అని చెప్పడానికి హేతువేవైనా ఉన్నదా లేదు నోపత్తి విజ్ఞపత్తి అంటే కారణము యుక్తి యుక్తి అది దేవదేహము మనుష్యదేహము పశుదేహము ఉందండి ఈ రెండు దేహాల్లో ఈ దేహం పశుదేహం కంటే దేవతల మాట అలాంటి పెట్టండి మనుష్యుడు మాట ఏమిటి చెప్పండి మనుష్య దేహము గొప్పదే అని అందరూ అనుకుంటారు ఏమండ అలా అనుకోవడానికి హేతువేమైనా ఉందా చెప్పండి మీరు ఏముంది ఎందుకంటే అన్ని దేహములు పంచభూతములతో నిర్మితములైనవి అన్ని దేహములు మధ్యామాంసములు కలవి సప్తధాతువులు కలవి సప్తధాతువులు అంటే మధ్యామాంసము క్రోవ్వు ఎముకలు ఇవన్నీ పోగేసి లెక్కేస్తే ఏడవుతాయి అన్ని దేహాలు అటువంటివే తర్వాత అన్ని దేహములు మిథ్యే కాబట్టి ఇటువంటి స్థితిలో సత్యమని అనుకున్నప్పుడు కూడా ఆధిక్యానికి హేతువు లేదంటుంటే మిథ్యలైనప్పుడు ఇంక హేతువు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు సినిమా తెర మీద ఒక హీరోయిన్ ఉంది హీరోయిన్ అని అంటారు కదా కథానాయిక ఆ పక్కన ఇంకొక ఒక ఇంకొక ఆమె ఉన్నది అగో ఆమె కంటే ఈమె సుందరి అని అన్నారనుకోండి క్యా బాధ ఏమిటి ఏమిటి తేడా ఏమి తేడా ఏమి సౌందర్యం ఏదో ఒక వ్యామోహం చేతలా అనుకుని వీడు నేను చూశానని వీడు సంతోషపడాలి తప్ప ఏమన్నా దాంట్లో సారముందా ఈ మానవుల యొక్క ఇంత నిస్సారమైనది ఇదే కాని ఇంకోట ఇంత నిస్సారమైనది ఇదే కాని వెరీ అన్ఫార్చునేట్ కాబట్టి సో మనుష్య దేహము పశుదేహము కంటే గొప్పది లేకపోతే దేవతల దేహములు మను పశువుల దేహముల కంటే గొప్పది అని అనుకోవడానికి హేతు ఏమీ ఎలా చెప్తున్నారు ఈ పాఠం కొంతమంది వెళ్తే కలు విరి పడిపోతారు అవి అవ ఎందుకంటే జనాలు అనుకునేటువంటి భ్రాంతులకి ఎక్కడ अवकाश इकड़ आनंदगीव चूँ देहभेदेशु केशुचिदाधिके मूढ़दृष्ट कलते विवेकदृष्ट्या सर्वदेहां पंचभूतात्मकत्शेषा अज्ञा देह भेदमु कल वाटर देहमु इतर देहमु गोपे तक कलस्टर వివేకము ఆత్మస్వరూపానికి దేహానికి ఉండే తేడాని తెలుసుకున్న వాడి దృష్టిలో ఈ అన్ని దేహములు అవే పంచభూతములతో నిర్మాణమైనాయి కాబట్టి దీంట్లో ఒకటి తక్కువ ఒకటి గొప్ప అనేటువంటి తేడా ఏమీ లేదు అని ఆయన రాస్తారు తర్వాత అశేష సామ్యేవా స్వీకృతే నాస్తి సంఘాతీషు సత్యవే కాచిదుపత్తిరీత్యాహ అంటే చూడండి మీరు చాలా బాగా వ్యాఖ్యానం చేశారు దేహాల్లో ఒకటి గొప్పది ఒకటి తక్కువది అనేటువంటి ఈ హెచ్చు తగ్గులేం లేవులేండి మేము అంగీకరించేసాము కాబట్టి అన్ని దేహములు ఒక్కటే అని మేము ఒప్పేసుకున్నాము అని మీరంటే ఎవండోయ్ అలా ఒప్పుకున్నా కూడా ఇంకొక ఇష్యూ ఒకటి మిగిలే ఉంది అన్ని దేహములు ఒక్కటే అంటే ఇప్పుడు మళ్ళీ దేహములు సత్యములా నెక్స్ట్ అది దేహములు సత్యము ఈ సినిమా సినిమా మీద ఈ వ్యక్తి సుందరుడు ఆ వ్యక్తుడు ఆ వ్యక్తి సో సౌందర్యము లేనివాడు ఈ తేడా లేని లేవు రెండు ఒకటే ఒకే ఒప్పుకున్నాం అంతవరకు ఒప్పుకున్నాం ఇప్పుడు సత్యాలు అంటారా ఏమి కాబట్టి రెండు స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏమిటి హెచ్చు తగ్గులు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటి అవి మిథ్య రెండు స్టెప్పులు ఏం పోనీ ముందే మిథ్యతో మొదలెట్టచ్చు కదంటే ముందు మిథ్యతో మొదలు పెట్టలేరు మీరు నుండి మీరు సమదృష్టిని అలవరుచుకోవాలి ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అని ఆ దృష్టి అలాగే అట్టి పెట్టి అంటే మిర్చి అంటే ఊరికే పాఠం చెప్పేప్పుడు మిథ్య మళ్ళీ మిగతా అప్పుడు భేదమే అది పనికి రాదు దానివల్ల ఏమి ఉపయోగం లేదు ఒక రకమైన ఆత్మవంచన కింద తయారవుతుంది పాఠం అంతా బ్రహ్మ పుస్తకం మూసేగానే నేను నేనే నువ్వు నువ్వే అంతా భేదవే అది ఆత్మవంచన కింద అవుతుంది ఈ వంచన కొంతకాలం అలవాటు అయిపోతే ఇలాగే ఉండాలని కూడాను మా నాన్నగారు ఇలాగే ఉన్నారు మా తాతగారు ఇలాగే ఉన్నారు కాబట్టి నేను ఇలాగే ఉంటాను అని మళ్ళీ అదొకటి పైగా దాన్నే పుస్తకాల్లో కూడా రాయడం ఈ రకంగా ద బేసిక్ స్పిరిట్ ఆఫ్ ది శృతి డిఫీట్ అయిపోతుంది అది యాక్సెప్టబుల్ కాదు కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే సమదర్శనాన్ని అలవాటు చేసుకో గీత ప్రాక్టికల్ ముందు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిని విశిష్టతే వీళ్ళు పుణ్యాత్ముడు వాడు పాపి అనే భేదబుద్ధిని తీసేసి అందరియందు ఒకే ఆత్మ చైతన్యము గలదు అని ముందు సమత్వాన్ని దర్శించు సమత్వాన్ని దర్శించిన తర్వాత నెక్స్ట్ టైం అవుతుంది తెలిసిన అసలు ఇంతమంది లేరండి ఒకే పరమాత్మ చైతన్యము గలదు ఇన్ని భేదాలే లేవు అని తర్వాత తెలుస్తుంది అది సీక్వెన్స్ అంచేతనే ఆయన ఆ ఆయన అక్కడ స్వీకరించినారు దివా సర్వాం సమతైవ చూడండి ఆ సినిమా తెరవేద కనబడే మందు మనుషులందరూ భిన్న భిన్నము అని మీరు అనుకున్న ఏం భేదం లేండి అంతా ఒకటే అని మీరు అనుకున్నా ఇని ఐదర్ కేస్ అవి మిథ్యతప్ప సత్యము కాదు ఓకే నైషాముపత్తి సంభవ సద్భావ ప్రతిపాదకోయుక్ హేతు విద్యతే ఈ భిన్న భిన్న దేహములు అని మీరన్నా లేదా అన్నీ సమములే అని మీరన్నా ఇవి వాస్తవముగా ఉన్నవి సద్భావము అంటే సత్యములై ఉన్నవి అని చెప్పడానికి తగిన హేతువు ఏదీ కూడా లేదు రేపు ఫినిష్ చేద్దాం శ్లోకాన్ని ఓం ఓ